శ్రీ గురు హరి ఓ శ్రుతిస్మృతి ఆలయం కరుణా నమాదశకర సతి మహావాక్యామే యేస్ శాస్త్రసిద్ధాంత విజ్ఞానం ం సతి మహాక్యా పరోక్షేస్తే షాశాస్త్రసిద్ధాంత విజ్ఞానం సోభతేతరా మహావాక్యం ఏమని చెప్తుందంటే తత్వమసి అని చెప్తుంది అంటే మేము ఏమి కోరుతున్నామో అది నేనే అయి ఉన్నావు అని చెప్తుంది మనిషి దేనిని కోరుతాడు ఆనందమును కోరుతాడు ఆనందాన్ని ఆనందానుభవాన్ని కోరుతాడు మిగతావన్నీ ఆనందానుభవము కొరకు మాత్రమే కోరబడుతూ మిగతా వాటి ద్వారా ఆనందానుభవాన్ని కోరుతాడు ఒక ఆయన నాకు మూడు ముఖంలో రుద్రాక్ష కావాలి అని కోరాడు నేను అందరూ ఏం చేసుకుంటాను మూడు ముఖంలో రుద్రాక్ష అంటే నెలలో తెచ్చుకుంటాను దేనికోసం అంటే పరిస్థితులు చక్కబడతాయి ఎందుకు చక్కబడాలి అంటే ఆరోగ్యం కోసం ఒకడు యజ్ఞం చేస్తాడు ఆనందం కోసం ఇంకొకడు మద్దతు చేస్తాడు అయితే దుర్మి చేస్తాడు ఆనందం కోసం కాబట్టి అందరూ ఆనందాన్ని కోరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ విధానాలలో వాళ్ళకి తెలుసున్న పద్ధతిలో ఆనందాన్ని కోరుకుంటున్నారు అయితే వాస్తవం ఏమిటంటే ఏ ఆనందాన్ని మేము కోరుతున్నామో తదు అది నీవే అయ్యి ఉన్నావు ఇప్పుడు ఆ వాక్యం చెప్తే నేను ఎలా ఆలోచించాలి ఏంటి చెప్తున్నది ఏంటి నా స్వరూపము ఆనందమే ఎందుకైనది ఎలా అయినది అని ఆలోచించాలి కానీ అని ఆలోచించాలి అని అలా ఆలోచించడం మానేసి శాస్త్రం అలా చెప్తుంది వేదాంతంలో అలా చెప్తారు ఇప్పుడు అది విన్న వెంటనే మనకేం తెలుసుకోదు జ్ఞానము రెండు రకములు పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం వంద జన్మల తర్వాత కలుగుతుంది ప్రస్తుతానికి మనం పరోక్ష జ్ఞానం తోటి కాలక్షేపం అని రెండు నిశ్చయించి కూర్చుంటారు ఆ రకంగా నిశ్చయించి కూర్చున్న వాళ్ళని ఏమనాలి వాళ్ళ తల్లితేటల్ని మనం ఏమని అనుకోవాలి అది ఆయన అటకారం చేస్తున్నారు ఇప్పుడు కాఫీ మీకు ఇచ్చారనుకోండి కాఫీ ఇంటికి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చారనుకోండి మంచి కాఫీ కాఫీ తాగిన వెంటనే ఉత్సాహం వస్తుందా లేకపోతే కాఫీ తాగితే మళ్ళీ ఎప్పుడో వారం రోజుల తర్వాత ఉత్సాహం అంటే కాటివంటి జడ పదార్థానికి ఉన్నంత శక్తి కూడా జ్ఞానానికి లేదంటే మరి ఏం చెప్పమంటారు కాబట్టి పద్మవశి నీవు ఏది అది అది నువ్వే అయ్యి ఉన్నావు ఈ ఒక్క మాటని అసలు బంధం అనేది మనిషి ఏది కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి నేను కోరుకునేది ఏది అని తెలుసుకోవాలి అది తెలుసుకుంటే వెంటనే అది కలయందే ఉన్నది అది కూడా తెలుసుకుంది రెండు స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు మనిషి ఆరోగ్యమును కోలుకుంటాడు కదా ఆరోగ్యమును మనిషి కోలుకుంటాడు నిజంగా ఆరోగ్యమును కోలుకునేవాడైతే ఆరోగ్యమును కలిగి ఉంటాడు మనుషులు వాస్తవంగా ఆరోగ్యాన్ని కోలుకోడు ఆరోగ్యం వాళ్ళకి వస్తే వాళ్ళకేనా అభ్యంతరం లేదు వాళ్ళు మంచి మంచి ఖరీదైన వృక్ష్యములైన ఆహారాన్ని కోరుకుంటారు కాబట్టి తప్పు కోరిక ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తారు సరి కోరిక ఉంటే మీకు దుఃఖం అనుభవం ఉండదు సరైన సరైన విధంగా కోరుకోవాలి కాబట్టి ఆరోగ్యము కావాలి ఆరోగ్యం కావాలంటే ఆహారముని బట్టి ఆహారముదండి మొట్టమొదటిది ఫస్ట్ థింగ్ ఆహారము ఇంకా సెకండ్ థర్డ్ తర్వాత వస్తాయి ముందు ఫస్ట్ ఆహారము కాబట్టి మీరు ఏం చేయాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మంచి చదువుకున్న మంచి మంచి వీడియోషన్ ఉన్న కొన్ని కొట్టుకోవాలి మొత్తమైతే కూర్చోవాలి ఎన్నో డైట్లు తీసు కూర్చోవాలి ముందు వెయిట్ చూసుకోవాలి వెయిట్ ఎలా ఎక్కువ తక్కువ ఉందా ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ హెస్ట్ రిజ్యూస్ అని రాసుకోవాలి సెకండ్ బీపీ చూసుకోవాలి ఎక్కువ ఉందా తక్కువ ఉందా బీపీ హెస్ట్ రిజ్యూస్ థర్డ్ షుగర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉన్నట్లయితే షుగర్ హెస్ట్ రిడ్ తర్వాత మీకు ఇన్హలేషన్ ఎగ్హలేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దట్ హ్యాస్ టు బి సెకండ్ డాక్టర్ ఏమైనా ఉన్నట్లయితే దట్ హ్యాస్ టు బి సెకండ్ ఇలాగ రాసుకోవాలి రాసుకుని మొట్టమొదటి దగ్గర వెయిట్ ఎక్కువ ఉండే టైం చెప్పాలి ఈ వెయిట్ తగ్గే ఉపాయండి వెయిట్ తగ్గడానికి ఒకటే ఉపాయం లోపలికి ఉండేటువంటి క్యాలరీస్ కంటే మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎక్కువ రెండో ఉపాయం లేదు కాబట్టి మనం చెప్తున్న ఆహారాలంతా కూడా ఆడిట్ చేసుకోవాలి ఆడిటింగ్ ఎంత తెలుసు కదా ఆడిట్ మీరు అన్నం ఎంత అన్నం ఎంత తింటున్నారు ఎంత అది నాలుగు వందల క్యాలరీస్ అనే ఆ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఒక రోజు మొత్తంలో మీరు పదిహేను వందలు పదహారు వందల క్యాలరీస్ నుంచి తినకూడదు కూర తిన్నారండి కొంతమంది ఇంత కూర తిన్నా యాభై క్యాలరీస్ ఏముంది ఆహారం రైస్ కనుక ఇంత తింటే నాలుగు వందల క్యాలరీస్ ఉంటాయి కూర అంత తిన్నా యాభై క్యాలరీస్ ఏంటంటే రైస్ కూజనాలు అది నిజంగా సైంటిఫిక్ గా తెలుసుకుంటే అడుగు మీద అడుగు వేసుకోవడంతో పోతే మీకు ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి తెలుసుకుంటూ ఆనందము కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఆనందము ఏ విధంగా లభిస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది బాహ్య వస్తువు లభించినప్పుడు ఆనందము కలిగినది ఈ ఆనందము బాహ్య వస్తువుల్లో లోపలికి ప్రసరించిందా లేక లోపల ఆనందమే బయటికి వచ్చిందా చూసుకోవాలి చిన్నప్పుడు ఎవరో బంతి ఆడుకుంటూ ఉండేవాళ్ళు నాకు కూడా బంతి ఉంటే బడుగు అని నేను అనుకున్నాను అప్పట్లో బంతి మనకి బంతిచ్చివుడు ఉన్నాడు అప్పట్లో ఒక తీర్థం అంటే మేళ అందరూ చేరి నన్ను ఈ తీర్థం పేరు తీర్థం సంస్కృతంలో తీర్థం అంటే అర్థం లేదు ఎందుకునో వచ్చింది ఆ పదం ఆ తీర్థంలో ఎవరో బంతుడు అన్నాడు ఎవడో ఆయన బంతు కొట్టిచ్చాడు ఆ బంతితో నేను మూడు మాసాలు నాలుగు మాసాలు ఆడుకున్నట్టు గుర్తు సార్ ఆనందాన్ని నేను అనుభవించిన నేనేమనుకున్నానంటే ఆ బంతి నుంచి ఆనందం నాకు వచ్చినది అని నేను అనుకున్నాను తర్వాత ఆ అనుభవాన్ని నేను తర్వాతి కాలంలో పరీక్ష ఆ ఆనందం బంతి నుంచి రాదు బంతికి వచ్చే దెబ్బ తగ్గ దబ్బలు దృష్టి దెబ్బతీ నుంచి ఆనందం అనిపిస్తుంది మనకి మన లోపల కప్పు వేయబడి ఉన్న ఆనందం దాని కారణంగా బయటకు వచ్చేది కాబట్టి ఆనందము ఎక్కడ ఉన్నది తెలుసుకుని అది ఏ కారణం చేత కప్పు ఉన్నది అది బయటకు వచ్చే ఉపాయం లేదు తెలుసుకుని ఒక జీవితమనే పుస్తకాన్ని అధ్యయనం చేసే పద్ధతిలో మీరు అధ్యయనం చేస్తే తత్వమతే అనే మీకు అప్పుడే అక్కడ మీకు ఒక అనుభవాన్ని ఇవ్వాల్సి అది చేతగాక పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అని కేటగిరీలు పెట్టుకొని ప్రస్తుతానికి మనం పరోక్ష జ్ఞానంతో సంతోషపడదాము అపరోక్ష జ్ఞానం తర్వాత వస్తుంది అని మీరు కష్టవాళ్ళు చేసుకుని ఉంటాను ఇది ఎలాగంటే ఈ రెండు మన వల్ల అయ్యేది కాదు మనమేమో వయసు తక్కువ తింటే కడ కాఫీలో షుగరు తక్కువ గతంలో లవ్ పడిన యంగ్ మ్యాన్ అక్కడ నా దగ్గరికి వచ్చాడు లవ్గా ఉన్నాడు ఓ ప్లీజ్ నేను అన్నాను ఒదిస్ లో ఉన్నావా నువ్వు వెయ్యి అని చెప్పాను అంటే నేను పెద్ద సినీ జన్మలు ఏమైందని చెప్పాడు అయితే పెద్ద దాటిని తీసుకోమని చెప్పాను సినీ జన్మలు ఏమన్నా ఉండగా మరి పెద్ద తీసుకో నేనే ఇచ్చాను పెద్ద దాటింగ్ అలాగే పొద్దున్న చేస్తావు కాఫీ టీట్ అవుతామంటే కాఫీ అన్నాడు తల పెద్ద తెలుగు చాడు మరి ఎంత ఉంటాయో లేదంటే అని అడిగారు పాలు తాగుతాను పాలు తాగడం అంత తప్పు కూడా ఎదురకాని పడకూడదు లేదు ఆరోగ్యానికి హానికరము ఎవడైనా చెప్పాడు నేను చిన్నప్పుడు పాలు సంపూర్ణ ఆహారము అని చూడమున్నారు తప్పు అండి నేను అప్పుడు అడిగాను పాలు నువ్వు ఫ్లాట్ ఫ్లాట్ తగ్గించిన పాలుతూ ఉంటావా అంటే ఎన్ని గంటల ముందుకు తాగుతావా అని అడిగాను ఒక్కాను అని చెప్పాడు గుర్తుగా అంత బాగున్నావు ఒక్కలు తాగుతావు యూ షుడ్ నాట్ రెంకే తర్వాత ఇంకో ప్రశ్న అడిగాను పాలలో పొందాలు వేసుకుంటావా అని అడిగాను వేడుకుంటానని చెప్పాడు నువ్వు కూర్చో బాగా కూర్చొని వేడుకుంటా నా ముందు కూర్చోదు బాడ కూర్చున్నాయి ఎందుకంటే పాలలో మసనాలు వేసుకోవడం ఏంటి అసలు ఏమన్నా మధ్యంతో మాట్లాడినా ఎన్ని జీవితాలు వేస్తా ఇక మూడు జీవితాలు వేస్తామంటాడు మరి లావుగా ఉండను బట్టి ఉంటాడు కాబట్టి తప్ప వసీ మహావాక్యాలకి పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము రెండు టైటల రీలు మేము ముఖానికి పరోక్ష జ్ఞానంలో ఉన్నాము భవిష్యత్తులో అపరోక్ష జ్ఞానం అవుతాము అని అనుకోవడం ఎలాంటిదంటే అదే ఇదొస్తుందండి భోజనం రైల్స్ ఏ తింటాం మేము మిల్లు పట్టుకున్న బియ్యమే తింటాము పాలు ఫ్యాక్ట్ మిల్సే తాగుతాము కన్నీళ్ళు కూడా కుచ్చుకుంటాం అప్పుడు దాంతో పంచదారులవి చేసుకుంటాము అలాగే మానేయడం మాకు ఎక్కడ కుదుర్చుకుంది మాకు అలాగే కాదు కానీ మేము ఉండాలి అన్నట్టుంది అర్థం ఏంటండి మీరు నా మాట వినండి వేదాంతం జరుగు వాళ్ళందులు లెవెన్న మీరు మీరు మినహాయింపు వేదాంతం జీవులు లేదు ఉన్న పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని పేర్కొచ్చి వేదాధ్యుల జడా బట్టి అలా ఉండకూడదు జీవితం అనే పుస్తకాన్ని చదవాలి తత్వాశి అనే మహావాక్యాన్ని ప్రేమతో పరిశీలించాలి అది చదవడం అంటే అలా వెలిగినట్లయితే ఆ మహావాక్యం చెప్తున్నటువంటి సత్యము మీకు వెనుగట్టనే అనుభవానికి వస్తుంది ఆ రకంగా జ్ఞానంగా మీరు మార్చుకోవడం తప్ప మీరేమో మీ సంసార విషయాలన్నీ దాంట్లో చేరుపు నుంచి దాన్ని ఉపేక్ష చేసి అంటే ఆ ఉపదేశాన్ని ఉపేక్ష చేసి దాన్ని ప్రక్కన పెట్టి సంసారం ఆసక్తిని అధికంగా పెట్టుకుని తక్కువ సీ ఇప్పుడు వెంటనే అయిపోకండి తర్వాత భవిష్యత్తులో వస్తుంది అని ఆ విధంగా ఏదైనా ప్రసంగం అది సాధించినా ప్రసంగం చేసినా అది ఒక పుస్తకాన్ని కోర్టు చేస్తున్నట్టు కాకుండా పుస్తకంలో చెప్పిన విషయాలని కోర్టు చేసి చెప్తున్నట్లు కాకుండా జీవితం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఒకసారి రాజమండ్రిలో రాజమండ్రి అంటే ఇష్ట డిస్టిక్ట్ అంటే కన్జర్వేటివ్ గా ఉంటారు పండితులు అంతమందే ఉంటారు చాలా కన్జర్వేటివ్ గా అటువంటి వాతావరణంలో ఆడియన్స్ అలాంటి ఆడియన్స్ అందరూ కాదు కొద్దిగంది ఉంటారు కదా ఆడియన్స్ లో ఆత్మస్వరూపాన్ని గురించి ప్రసంగం చేస్తూ ఉన్నా అహం బ్రహ్మాస్మి సర్వం అని అలాంటి ప్రసంగం అనేవి చేస్తూ ఉన్నా చేస్తుంటే ఒక ఆయన ఉప ఆపుడు ఎందుకంటే నేను సర్వము బ్రహ్మే నేను చాలా గట్టిగా బలంగా చెప్పేసుకుంటే ఆయన ఇప్పుడు ఆపులేకపోయింది ఆపులైలా మధ్యలోనే ప్రసంగం మధ్యలోనే లేచి నిలబడి అయితే అత్తా బ్రహ్మే ఉంటారా ఏమని మీరు అని అడిగారు అంటే నేను మీరు మీరు ఏమంటున్నా అన్నామనుకుంటున్నారు మీరు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అంటే చెప్పారనుకోండి శాస్త్రాల్లో అలా మరి ఇంకానే మీ సమస్య ఏమిటి మరి అంటే మరి వర్ణాలు ఆశ్రమాలు ఇవన్నీ ఉన్నాయంటారా లేదంటారా మీరు చెప్పండి మీరు చెప్పండి ఉన్నాయంటారా లేదంటారా ఉన్నాయి మరి అర మరి శాస్త్రాన్ని ఏం చేద్దాం ఓడవడం వరకు దాన్ని తీసుకెళ్ళింది పోల కూడా మీరే చెప్పండి అంటే అప్పుడే అక్కడే కూతుందండి శాసనంలో చెప్తే అయిపోతుందా పోనీ మీరు చెప్పండి ఎప్పుడవుతుందో చెప్పండి సో ఆ విధంగా ఆ మహావాక్యము యొక్క ఉపదేశమును స్వీకరించడానికి ఏదో ఒక అద్భుతమైన మాట్లాడతాను ఎలా అయితే ఆరోగ్య సూత్రాలు డాక్టర్ గారు చెప్తూ ఉంటే మీకు మనసులో ఏదో అద్భుతం లేదు ఏదో అర్థం లేదు వందాలేమంగా ఎలా తగ్గుతాం పాలు కనుక చిక్కగా ఎలా తగ్గుతాం చెక్కగా ఉండాలి పాలు వాళ్ళు చక్కగా ఉండకూడదు వాళ్ళు తీరుగా ఉండడానికి చక్కగా ఉండకూడదు ఫ్యాట్గా ఉండకూడదు అసలు ఫ్యాక్ సెప్షన్స్ సెవీ రోజు తీసుకోకూడదు ఫ్యాక్ట్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఫ్యాక్ట్ తీసుకుంటే ఆలోచన కావాలంటే అక్కడి నుంచి కాబట్టి ఇటువంటి భావజాల మీద పెట్టుకునే పాలు చక్కటి పాడే ఉండాలి చిక్కటి అంటే పెడుతులు వేరే చేసిన తర్వాత చేరు పెరుపుకుంటే ఆ జిడ్డు ఉదలకపోవడం అలా ఉంటారు ఆ జిడ్డు అంటూ తెలుసు కదా మరి జిడ్డు చెరువు పెట్టుకుంటే కూడా వదలకూడలేదు జిడ్డు అంటే మరి లోపల ఆ జిడ్డు లోపలికి కూడా చేతికే వదలని జిడ్డు లోపల కూడా ఉదూడు తత్వాన్ని తెలుసుకునేందుకు ముందుకు అడుగు వేయాలి తప్ప తత్వాన్ని దూరం పెట్టే ముందుకు అడుగు వేసి దూరం పెట్టే ప్రయత్నం వెనకడుగు వేసి దానికి ఎవరో ఒక కేటగిరీలు అలా పరోక్ష జ్ఞానమో అపరోక్ష జ్ఞానమో చేత కొలుపులు పొందుతూ ఉండడము ఎవరు బాగుండలేదు అని ఓకే క్యా రోక్షం ఊయే తా శాస్త్రసిద్ధాంత విజ్ఞానం శోభతేండగా అంటే అర్థమండి ఇది ఎప్పుడుండగా అంటే అంటే వెనకాలు చూసుకోవాలి వెనకాల ఏమనుందంటే మీ లోపల ఎలుక ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్ ప్రత్యే బోధ మీ లోపలికి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళాలి దేహంతో ప్రారంభించాలి దేహము లోపల ఉంటుంది కన్య ఏమిటి లోపల ఉంటుంది జ్ఞానేది ఎప్పుడు ఇంకా లోపల మనస్సు ఇంకా లోపల బుద్ధి ఇంకా లోపల అహంకారము ఇంకా లోపల ఇంకేముంది ఆ లోపల ఇంకేముంది చూసుకుంటాడు ఏమి తెలుగు తప్పింది అదే ఉత్తు తెలివి తప్పిందే అదే ఆ ఉత్తు తెలివి అదయో బ్రహ్మ ప్రత్యర్భో లక్షణ అదే బ్రహ్మ ఏం సతీ అదే అర్థం సతీ అంతరతమైన ఎరుకనే ఆత్మయ ఉండగా అంటే బ్రహ్మయో ఉండగా ఎందుకు ఎవరి చేతనైతే మహావాక్యా తత్వమశి మహావాక్యము వలన పరోక్ష జ్ఞానము ఈ ప్రతిపాదించబడుచున్నదో తగమే చెప్పబడుచున్నదో తేషాం వారి యొక్క శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం వేదాంత శాస్త్రము యొక్క సిద్ధాంతం యొక్క జ్ఞానము శోరగతేతరా మామూలుకత్వం ఎక్కువగా తెలుగుపోతోంది అనగా ఏమీ బాగులేదు అని అర్థం మామూలుగా పెళ్లి కూతురు ఎలా ఉందంటే శోభత అన్నారు శోభతరాం అన్నారంటే వెటకారం అని అర్థం అక్కడ అర్థం అని ఓకే శోభతే చరా ఓకే సో ఎవంత వదంత సిద్ధాంత రహస్యం అది వెటకారంగా అన్నమాట తప్ప మామూల్లో వాడంటే శోభత అంటాడు శోభతై తరాం అన్నారంటే మరీ వెటకారం ఏమంటే ఇక్కడ ఈ నెక్లెస్ బంగారు పేజేస్తుంది ఇదేమో రోల్ గోల్డ్ నెక్లెస్ ఏది బాగుందంటే ఈ రోల్ గోల్డ్ నెక్లెస్ శోభ చేస్తారా అన్నట్టు అంటే పెద్దగా మాట అర్ధకంటే ఈ ప్రత్యేక అది చెప్పేశాం అత్యం అయితే ఒక శ్లోకం అంటే డె యాభై మూడు శ్లోకానికి కనెక్షన్ అది దాంతో వాటి కలిసిపోయింది ఓకే అంటే అర్థం ఈ రకంగా పరోక్ష జ్ఞానము అని చెప్పేసి ఆయన చెప్పిన వాళ్ళు వాళ్ళు ఆ శాస్త్ర సిద్ధాంతం జ్ఞానము కలవారు కాదు వాళ్ళు ఎవరు తెలిసినప్పుడు ఉంటారో తప్ప ఆ జ్ఞానము శోభము లేదు అని మీరు గమనించవోలేదో నేను గమనించాను ఆ గమనించి నాకు అనిపించి నేను గమనించాను సో ఆ గమనించింది ఏంటంటే కులాంటి దేవుడు వాళ్ళు ఎలా అదిగో ఆ అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ పుత్రంలో నుంచి వెలుగు వచ్చిన గట వచ్చి మామూలుగా వచ్చినప్పుడు చిట్టికి వెళ్ళలేదంటే కానీ ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ పర్వోత్మ శేత్రం అంటే అవి నాదట అని ఉంటారు ఆ టాటా టా అంటూ ఉంటారు అది విన్నారా అంటే నేను అలా కాస్తున్నాను నేను ఆలోచించా కొంచెం చర్చ కూడా చేశా ఎందుకు అడుతున్నారంటే మాటలు వాళ్ళ వాళ్ళకే అదే ఏదో పేదీం నమ్ముతున్నట్టు ఉంది తప్ప వాళ్ళు ఏది కన్విన్సింగ్గా వాళ్ళన్ని మాటలు వాళ్ళకే ఏమీ కన్విన్సింగ్గా లేదు అందుకోసం అలా చెప్తుంట అది వాళ్ళు గమనించాలనుకోవచ్చు వాళ్ళన్ని వాళ్ళు గమనిస్తారో మనం గమనిస్తాం గమనిస్తాం అందుకోసం అలా కాడుతూ ఉంటాం ఖ్యాగరాజస్వామి ఒక కీర్తన విన్నాను నేను ఏది ఎవంతడా అని విన్న ఆయన ఎవంటాడంటే హరియ హరియత దేవుడు రెండోతూ ఉంటారు ఆ పరమాత్మ ఒక్కటి ఏ సత్యము ఆయన అలా అంటారు అంటే కొంతమంది కొంతమంది అడ్డబుట్టు హరుడు అవుతున్నారు వాస్తవంలో ఈ ఈ ఈ నామరూపాలకు అతీతమైనటువంటి ఆ ఆత్మ చైతన్యం పరమాత్మని పేరుతే అని ఒక ప్రత్యనపడారు ఎందుకంటే ఆ టైంలో ఆ తెలంగాణ సారీ తమిళనాడులో హరి హర అని ఇలాంటివి చాలా ప్రవక్త భావన ఎక్కువగా ఉన్న సందర్భం అందుకోసం ఆయన ఆ చమకాలైన వాతావరణాన్ని మనసులో పెట్టుకుని ఆ తాత అంటాడు అంటే వీళ్ళు అడిగారు అడిగే తెలుసున్నది కాదు హరిదోడు ఇంకోటి అంటాడు వాయికి కాదు మీరు చర్చ తెలుసుకుంటే పరమాత్మ మీ హృదయంలోనే ఆ యువత రూపంగా ఉన్నారు అనేది చెప్తారు కాబట్టి ఇక్కడ పెద్దలు ఏమని చెప్పారంటే కొటేషన్స్ చెప్తూ దాన్ని మీరు పఠించుకోవచ్చుంది సార్ పద్మసి మీ స్వరూపము అది లేవు నువ్వు నీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావో చెప్తున్నావు ఏం అవును శాంతి కావాలనుకుంటున్నారు కదా మీరు గట్టిగా అడగాలి పాఠంలో భాగంగా దాన్ని బాగా రూపాలించాలి మీరు ఏది కావాలనుకుంటున్నారు అంటే మీరు మేము ఇంప్రిమెంట్ ప్రమోషన్ కావాలని అనలేరు కానీ ఆఫీస్లోకి అంటారు కానీ వేదాంత క్లాసులో ఏమంటారు ఎందుకంటే ఇంకా తెలుసుకుంటున్నాం ఇంక్రిమెంట్ వస్తే ఏమైంది ఇంక్రిమెంట్ రాకముందు ఇంక్రిమెంట్ వచ్చింది లైఫ్ ఒకలాగే ఉంటుంది దాంట్లో తేడా ఏ ఉంటుంది బాధ్యాభుతల మధ్య కలహం వచ్చే కలహం కొనసాగుతూనే ఉంటుంది ఇంక్రిమెంట్ ఇచ్చాక కూడా కలహం అలాగే ఉంటుంది కొడుకు చెప్పిన మాట వినర్లేదనుకోండి ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత కూడా వారు అలాగే ఉంటారు పది మనిషి సరిగ్గా లేచలేదనుకోండి మీకు ఇంక్రిమెంట్ వచ్చినా కూడా ఆ అమ్మాయి అలాగే చేస్తుంది ఏది మానకు మీ మీ వెళ్ళి తగ్గదు మీ చలనము ఎలా ఉందో అలాగే ఉంటుంది కాబట్టి వేదాంత భాషలు కూర్చొని నీకు ఎవరు కావాలి అని అని చెప్తే నాకు హిందీ ఏమి కావాలని మీరే అనలేదు నిజే అనలేదు అప్పుడు మీరు ఆలోచిస్తారు నువ్వు ఎవరు పోషిస్తున్నావు చెప్తున్నావు అని అంటే ఆలోచిస్తా అంటే ఒక నేను ఒక పరిశీలనలో పడ్డానమాట శాంతి కావాలండి అని నేను ఆ శాంతి నువే అడిగి ఇది పరోక్ష జ్ఞానం కానిదే ఇది అపరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం వైపు పెడితే అడుగు దానికి ముందే మీరు ఉడికి ముందే పరోక్ష జ్ఞానం అని ఇంకా ఆ కూడా పడదు కాబట్టి దీన్ని పరోక్ష జ్ఞానం అని సపోజ్ నేను చెప్పాననుకోండి మీకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో పన్నెండో అధ్యాయం ఆరో శ్లోకంలో చెప్పాడు చెప్పాడు ఏమని ఆ పరమాత్మ మనందరిలో కథనాల్లోనే ఉన్నా కదా అని నేను అలా చెప్పాను అలాగేస్తాను అలా చెప్తాడు టాటా చేసే ప్రశ్న ఎందుకంటే ఆ చెప్పి వాక్యాన్ని తన అనుభవంగా చెప్పడానికి మనసు రాదు అంటే అక్కడ అది ఎవరి మీరు చూసే ఆత్మయ్య ఉపనిషత్తులు చెప్తున్నాయి అని సార్ అనుకోండి అప్పుడు ఇంకా నేను బ్రహ్మని నేను అర్థం లేదు మీకు కూడా బ్రహ్మం నేను అర్థం లేదు నువ్వు కూడా అనుకో ఉపడు కాదు రిషా జీవన ఆత్మయో బ్రహ్మ ఏమైనా ఉపనిషత్తులు చెప్తున్నాయి సాధియర్ వెజల్లో షాప్ పెడతారు షాప్ అడతారు షా అంటారు సో శివుడు ఆ టైంలో నాట్యం చేస్తున్నాడ కాబట్టి ఈ పరోక్ష జ్ఞానం అని పేరు పెట్టి మీరు దాన్ని ఇంకా మరింత అలంకారం చేసినట్టుగా కనిపిస్తుందేమో మీకు మీకు మా అభిప్రాయంలో అది ఏది శోభన్యత లేదని ఏ దాని అతిథి దాన్ని తాత్పర్యం అది శ్లోకం ఓకే దైవం సతి అంతరతమదు లెవలే బ్రహ్మ ఉండగా మహావా సారి ఏడు ఎవరి చేతనైతే మహావాక్యాత్ పద్మశి మహావాక్యము వలన పరోక్ష జ్ఞానం పరోక్ష జ్ఞానము ఈ చెప్పబడుతున్నదో దేశాం వారి యొక్క శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం ఉపనిషత్వము యొక్క జ్ఞానము మరీ వరకుగా వెలిగిపోతుంది అనగా బా అని ఎం సహావాక్యా పరమోక్షాన శాస్త్రసిద్ధాంత విజ్ఞానం శోహతే hi huh? i am pramsesha how i was curious to know how do translate for me do you have knowledge really a shallow understanding and you are able to really shallow dost you have any cultural background in so that you can translation correct translation all the best always matru స్వామి స్వాహానందే గత ప్రతికాచికి మోసుకొస్తున్నా ఓ మీద ఉపయోగపడితే చూసాం ఒకటి అందుకోసమే మోసుకొస్తున్నా పుస్తకం పోయటానికి ఎదురు ఎడతారు కూడా పుస్తకం ఎక్కడ ఎలా ఉంది మనం ఎందుకు పనికిరాము పుస్తకం దోపిలో ఉంటే ఎక్కకుంటారా ఉదాహరణ విడుగు వస్తుంది అంతఃకరణ సంఖ్యాగా అవశిష్ట క్షిదాత్మని ఇంకొక శ్లోకం ఉంది ఓహో ఆ శ్లోకం ఉందా నేను మిస్ అయ్యాను హి్యాభ్యాం విశిష్య ఉపాధి భావ్య బ్రహ్మత్య నేను ఇష్టలేనా అని వెతుకుతున్నాను ఇలా నేను ఇష్టలే శ్లోకం మంచిది అంతఃకరణ సాహిత్యరాహిత్యాం విశిష్య ఉపాయ భావత్యంతఃకరణ సాహిత్యరాహిత్యా విశిష్య ఉపాధి దీవభావస్ బ్రహ్మకాయా ఈ ఉపాధి అనే మాట మేము పట్టుకోవాలి ఉపాధి ఇప్పుడు కొంతమంది ఇళ్లలో అంత వార్పు చేసుకునే టైంలో ఇక్కడ ఒక హోరాల్ ను ఇలా కట్టుకుంటారు మన పాత కుప్పంలో అలా ఉండదు ఆధునిక కాలంలో అలా కట్టుకుంటారు వంట చే హోటల్స్ లోనూ అక్కడ సేవ చేయడానికి వంట చేయడానికి వాళ్ళు డ్యూటీ వస్తారు కదా డ్యూటీ వచ్చేసి మంచిగా వేషన్ లాగా ఫ్యాషనబుల్ గా వేషం వేసుకుని ఆ బ్యాక్ వరే అక్కడ అప్పుడు ఆ కోర్టు కోర్టు లాంటిదేదో లేకపోతే ఓవరాల్ లాంటిదో ఒకటి తీసి ఇట్లా పెట్టుకుని ఇట్లా కట్టేసుకుంటారు కట్టేసుకుని ఎందుకు కోర్టులు పెట్టుకుంటారు ఇప్పుడు ఆ పేర్లు కుర్క్ లేకపోతే అక్కడ అసిస్టెంట్ సర్వింగ్ అసిస్టెంట్ హెల్త్ పార్టీ అనే ఒక పేరు వస్తుంది హెల్త్ స్టేటస్ వాళ్ళకు అది పార్టీ సో లాబొరేటరీ పనిచే ల్యాబోరేటరీలో పనిచేసే రోడ్డులో అలా ల్యాబొరేటరీకి వెళ్ళగానే ఒక కోట్ ఒకటి తగ్గించి పనిచేస్తుంది వాళ్ళు ఆ కోట్ ఎలా ఉండేదో తెలిసినా మొత్తం ఆ ల్యాబొరేటరీలో ఉన్న కెమికల్ రైతులన్నీ ఆ కోర్టు మీద మామూలుగా ఈ మోటార్ మెకానిక్ వేసుకుంటాడు అంతకంటే అద్భుతంగా ఉండేది సుకుని దానికి ఒక మొత్తం పెట్టుకుంటే మీరు తొడుకున్న చొక్కా చేరుకో అది వేసుకుని అది వేసేందుకుంటే వాడు ఏదో అసబర్మంటు పెడతాడు అనమాట ఏదో ఎక్స్బ్రమంటు మొలు పెడతాడు జాగ్రత్తగా చేస్తాడనే అభిప్రాయం సో అది ఉపాధి అంత ఉపాధిని పెడుతూ ఇప్పుడు ఇప్పుడు బంగారం ఉంది బంగారం మెడలో పెట్టుకుంటే దానికి పేరు నెట్లెస్ నలు పెట్టుకుంటే పేలేటి అవడానికి బంగారమే అదే బంగారం కానీ నెడలో ఉన్నప్పుడు నెక్లెస్ పేరు పెట్టారు నలుగుతున్నప్పుడు వడ్ హానం ఉన్నాడు చెట్టుకున్నప్పుడు ఇంకోటి అదే బంగారం ఒకటే సో ఇప్పుడు గది గది హాలు కన్వెన్షన్ సెంటర్ ఏమిటి తేడా గది అంటే చిన్న గోడల మధ్యన ఉన్న స్పేసు చిన్నదిగా ఉంటే గది అన్నారు గోడల మధ్య స్పేస్ కొంచెం పెద్దదైతే హాలు ఉన్నారు అదే గోడల మధ్యన ఉన్న స్పేసు మరియు పెద్దదిగా ఉంటే దాన్ని కన్వెన్షన్ సెంటర్ ఉన్నారు ఆకాశము స్కై అంటారు ఇంగ్లీష్ లో స్కై స్కై అధ్యర్థం ఏంటి అదే ఆకాశం ఏది తెలియ అదే స్కై కూడా గడి రేగు స్కై రేగు కాదు స్కై అధ్యర్థం ఏంటి మీ సమీపంలో ఉన్నటువంటి ఆకాశాన్ని స్కై అన్నారు మహాకాశము అంటే అలా ఎక్కడికో ఉన్న దాన్ని మహాకాశము అన్నారు అనంతాకాశము అంటే అదే ఆకాశం దానికే మీదే ఓకే ఏముక ఎముక లేక తెలివి తెలివి ఆ తెలివికి అంతఃకరణాన్ని జోడించండి అప్పుడు ఏమవుతుంది ఆ ఎదుక ఏమవుతుందో తెలిసినా ఘటన యొక్క ఏముక పదం యొక్క ఏముక దేహం యొక్క ఏముక ఇల్లు యొక్క ఏదుక నాది అనే ఏముక నీది అనే ఏముక అనే అవార్డు అయిపోతుంది ఏముక అంతఃకరణాన్ని గోడించే ఎలాగంటే పైన ట్యాంకు లో వీలు పెట్టి ట్యూబ్లు పెట్టాయి ఆ ట్యూబ్ లో ప్రవేశిస్తుంది నీరు ఆ ఆ చూడు ఒంకరి చక్కరగా ఉందనుకోండి నీరు కూడా ఒంకరి చక్కెరగా పోతుంది చూడుల చోట మూసుకుపోయి ఉందనుకోండి నీరు అక్కడి నుంచి చొక్క చుక్క వెళ్తుంది ఇంట్లో ఒక వెళ్తుంది దాంట్లో నీటి తప్పేది లేదు నీరు దేవీ ఆ నీటిని ప్రవహింపజేసే చూబులు మంచి చెడు అలాగే అక్క కరణం అలాంటిది ఆ ఎదుకలు ఒక అంతఃకరణంలో పెట్టే అనుకోండి అది సుఖము అనే రూపంగా అనుభవానికి వస్తుంది అదే యుడుకను ఇంకో అంతఃకరణంలో పెడితే ఒక అంతఃకరణంలో అది బయూరుగా ఇంకో అంతఃకరణంలో పాదరుగుగా ఒక అంతఃస్కరణలో బ్రాహ్మణుడని ఇంకో అంతకరణంలో వైశ్యుడని ఈ రకంగా ఒకే ఎదుక ఇన్ని అలా పరిక్షణంగా కనబడుతుంది ఈ అంతఃస్కరణాన్ని తీసేసాడనుకోండి దేవుడికి గోడలు తీసేస్తే ఏమవుతుంది ఆకాశం మహాకాశం అయిపోతుంది అలాగే అంతఃకరణాన్ని తీసేసాను అనుకోండి జీవుడే దేవుళ్ళైపోతాడు ఇంకా వేరే తేడా ఇది నేను చాలాసార్లు చెప్పాను అలా చూడండి లోపల ఒక సెంటర్ ఉన్నది ఆ సెంటర్ తోనే అహంకారము ఎప్పుడైతే సెంటర్ ఉంటుందో సర్ కన్ఫరెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ఊరిలో ఒక ఎకరం ఉన్నాడు అతనికి పది ఎకరాల బాగుంది నాంత ధనవంతులు లేదు అనే అహంకారము అతనికి ఇంకో ఊళ్ళో వెయ్యి ఎకరాలు భూముల్లో వెళ్ళి ఉన్నాడు వాడి అహంకారము ఇంకో స్థాయిలో ఉంటుంది మొత్తానికి ఆ సెంటర్ నేను భూస్వామిని అనే సెంటర్ చుట్టూ ఎంత భూమి ఉంది మరొక చోట నేను భూస్వామిని అనే సెంటర్ చుట్టూ ఎంత భూమి ఉంది వెయ్యి ఎకరాలు బట్టి పది ఒకప్పుడు పరిధి కొంచెం సెంటర్ ఉండొచ్చు ఒకప్పుడు పరిధి కొంత పెద్దది ఉండొచ్చు నేను బిజె అన్నాడు ఒకటి బిజె సెంటర్ ఉంది పది ధీ పేరు బిజెపి ఇంకొక రంగాన్ని ఉదయం ఎమ్మె సెంటర్ ఉంది కొంచెం పెద్ద పరిధి ఉంది ఇంకొక రంగాన్ని నేను తీరించింది అన్నాడు సెంటర్ ఉంది పని కొంచెం పెద్ద పరిధి ఉంది మొత్తం మీద డి అన్న వాడు ఎఫ్ఐ అన్న వాడు సిహెచ్టీ అన్న వాడు కూడా ఆ సెంటర్ ఆ పరిధి లోపల బతుకుంటూ ఉంటారు అంటే అర్థం కదా చూసిన ముర్షీరాబాద్ జైలులో అందరూ జనం ఇరు ఇరుపుగా ఉండేవారు ముర్షీరాబాద్ జైలు చెల్లపల్లికి తరలించిన తర్వాత అక్కడ కొంత డెవలప్మెంట్ ల్యాండ్ రెండు వందల ఎకరాలతో ల్యాండ్ అక్కడ విశాలమైనటువంటి జైలు కట్టి అవును మనముందు ఎందుకంటే నేను జైలు చాలా విశాలంగా నేను ఒకసారి వెళ్ళాను బాగుంటుంది అనిపించి అక్కడ వాళ్ళు అటెట్మెంటే ఉండొచ్చు కూడా ఎందుకంటే అంత ఆర్గానిక్ ఫుడ్ నాకు రకం చెప్పాడు నువ్వేం చేస్తావో అని అడిగాను అంటే గార్డెనింగ్ అంత చూస్తానండి అంత ఆర్గానిక్ అండి మేము రోజు ఆర్గానిక్ ఫుడ్ తింటాము పండించిన దాంట్లో మేము చిన్నదే కాకుండా బయటకు కూడా పంపించి మార్కెట్లో మేము పెడతాము అక్కడ అమ్మకాలు కూడా ఉంటాయి ఆధార ఫ్రూట్లు మేము చేస్తూ ఉంటాము అని చెప్పాడు నేను అడిగాను నువ్వు ఇక్కడ ఎంత కాలం నుంచి అంటే రెండు ఏళ్ల నుంచి ఇంకా ఎంతకాలం ఉంటాయి ఇంకా రెండు మూడు ఏళ్ళ ఉంటా ఏంటి పదిహేను సంవత్సరాలంటే లైఫ్ టైం అని అంటానండి జీవిత ఖైజని దానికి పదిహేను ఏళ్ళు నెక్కది మొత్తం వంద మంతగా ఉండకల్లా పదిహేను ఏళ్ళు ఉంటే సరిపడుతుంది కానీ శిక్షముడికి జీవితకైంలోనే ఉంటారు అని చెప్పాడు అవును మీకు జీవితకై ముందు చేసేటానండి అడుగు పెట్టుకున్నాను అని చెప్పాను